మొదలు పెట్టాలేమో అనుకుంటున్నాను మొదలుపెట్టాను సగం అయింది ఓకే సో కాబట్టి అత్రోచ్యతే ఎది వయం స్వతంత్రాన్ కాచిత్ ప్రాగవస్థాన్ జగత ప్రసంజయేమ తదా ప్రధాన కారణమాట అంటే ఈ శరీరము అవ్యక్తము అది సూక్ష్మ శరీరము దాని సూక్ష్మ శరీరం పుట్టింది వ్యక్తిగతంగా అంటే రాత్రి మీరు నిద్రపోతారు నిద్రపోతే నిద్రావస్థలు ఒక అజ్ఞాన రూపంగా ఒక బీజావస్థ ఉంటుంది దానికే అవ్యక్తము అవ్యాకృతము అని పేరు అవ్యక్తమని ఎందుకు పేరు వచ్చిందంటే అది కంటికి గోచరమయ్యేది కాదు ఇంద్రియములకు మనస్సుకు కూడా కాదు ఇంద్రియములకు తెలిసేది కాదు కనుక అవ్యక్తమన్నారు అవ్యాకృతమని ఎందుకు అన్నారంటే దాంట్లో నామరూపాలు లేవు గనక అవ్యాకృతం లైక్ బంగారం బంగారం అన్నీ అవ్యాకృతం ఆభరణాలన్నీ జాగ్రత్త అది కారణావస్థ దాని నుంచి మనకి కార్యావస్థ ఆరంభమవుతుంది కార్యావస్థ అంటే ఎలా ఉంటుంది ఇందులో వీళ్ళు లేస్తాడు లేస్తూనే ఒక దేహం ఉంటుంది దేహం ఉంటుంది ఈ దేహానికి మిగతా దేహాలకి తేడా ఏ అన్ని దేహాలు ఒకే రకంగా ఉంటాయి పంచభౌతికమైన దేహాలు అన్ని దేహాలకి రోగము రొచ్చు అవన్నీ ఉండవే ఉంటాయి అందరూ సమానమైన ఇంట్లో పెద్ద తేడా ఉంది కానీ వీడు లేస్తూనే ఒక ఆ దేహంతో ఒక పెర్సనాలిటీని ముడిపెట్టి ఆ పెర్సన్ నేను అనుకుంటాను మీరు ఆలోచించండి ఆ పర్సనాలిటీ ఈ ఫిజికల్ బాడీ నుంచి వచ్చిందా అబ్బే ఫిజికల్ బాడీలు సేమే ఆ పర్సనాలిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే గో ఆ సూక్ష్మ కారణావస్థ ఉన్నదే అక్కడి నుంచి ఆ సూక్ష్మ శరీరం రూపంగా వ్యాకృతంగా బీజరూపంగా దేనికి తెలియకుండగా అవ్యక్తమై ఉండిపోయింది సుశుక్తిలో అవు అక్కడి నుంచి వచ్చింది పర్సనాలిటీ కాబట్టి ఈ పర్సనాలిటీకి మూలము అసూక్ష్మ శరీరము అని మనం చెప్తాం కాబట్టి శరీరం అంటే అది అని చెప్పారు అయితే ఇది ఇది వ్యక్తిగతంగా పర్సనల్ వాట్ ఎవర్ ఈజ్ పర్సనల్ ఈజ్ కాస్మిక్ ఎదేవో పిండాండే తదేవో బ్రహ్మాండే మీరు బ్రహ్మాండంలో భాష మారుతుంది ఇక్కడ ఒక వ్యక్తి వస్తే అక్కడ హిరణ్య గర్భుడు ప్రకటన అవుతాడు ప్రథమజీవుడు అలాగే ఇక్కడ అజ్ఞానము ఉంటుంది సుశుప్తి ఎందు అక్కడ ప్రళయమునకు మహా సుషుప్తి అని పేరు అది సుషుప్తే అది ప్రళయం ఆ మహా సుశుప్తిలోంచి ప్రథమజీవుడు హిరణ్య గర్భుడు పుడతాడు పుడుతోనే పూర్వజన్ పూర్వకల్ప సంస్కారాలన్నింటి తెచ్చుకుని పుడతాడు యథా పూర్వమకల్పయత్ ధాత యథాపూర్వమ కల్పయత ఎగ్జాక్ట్లీ లైక్ పొద్దున్న వీడిని నిద్రలు వేస్తూనే యథాపూర్వమ కల్పయత లాగే వీడు ఎలాగో అక్కడ అదే అంతే వీడి చిన్న అది పెద్ద అంతే తేడా కాబట్టి అక్కడ కూడా ఆ హిరణ్య గర్భుడుగా సందర్భంలో పూర్వమునందు అసలు మహాప్రళయమునందు ఒక అవ్యక్త శబ్ద అంటే ఇంద్రియ గోచరము నామరూప వ్యాకరణము లేని ఒక కారణతత్వము గలదు అని చెప్పినట్టు అయింది దానికే శరీరం అని పేరు ఇంతవరకు వచ్చాం నేను మీకు రీక్యాప్ ఇస్తూ ఉన్నాను అయితే ప్రధానవాదులు అన్నారు వల్లండి మేము అదే అంటున్నాం ప్రధానమని మీరు దేన్ని శరీరము అవ్యక్తము అవ్యాకృతము బీజావస్థ అన్నారో దాన్నే మేము ప్రధానం ఉన్నాం అంటే మీరు మొత్తం గిరగిర తిరిగి తిరిగి తిరిగి తిరిగి మళ్ళీ మా సిద్ధాంతంలోకే వచ్చారు అంటే దాని మీద ఉన్నారు కాదయా డిఫరెన్స్ ఈజ్ దే మీ సిద్ధాంతంలో ప్రధానము స్వతంత్రము ప్రధానాన్ని కమాండ్ చేసేటువంటి ఈశ్వరుడు అనేవాడు వేరే లేడు దాజ్ మా సిద్ధాంతంలో నువ్వంటున్న ప్రధానము అవ్యక్తము అవ్యాకృతము ప్రధానమనే నేమ్కి అభ్యంతరం లేదు ప్రధానమనే పేరుకి అభ్యంతరం లేదు కానీ ఆ ప్రధానమును కమాండ్ చేసేటువంటి ఈశ్వరుడు గలడు ఆ ప్రధానము అస్వతంత్రము స్వతంత్రమా అస్వతంత్రమా అన్న దగ్గరే పేచీ వాళ్ళు ఏమంటారంటే ప్రధానము జడము అంటూనే స్వతంత్రము అంటారు మేమేమంటామంటే జడము స్వతంత్రం ఎలా అవుతుందిరా దానిపై చేతన తత్వము అధీనంలో ఉంటుంది చేతనుడు స్వతంత్రుడవుతాడు తప్ప జడము స్వతంత్రము ఎన్నడు కాదు అని కాబట్టి సో తేడా అంటే ఎంత తేడా తీసారంత తేడా బట్ ఆ డిఫరెన్సే ఇట్ మేక్స్ ఎవరీ పాసిబుల్ డిఫరెన్స్ సో అక్కడ ఉన్నాం మనం కాబట్టి మేము ఈశ్వరుణ్ణి అంగీకరించకుండగా కేవలము స్వతంత్రమైన బీజావస్థ ఒకటి కలదు దానికే శరీరమని పేరు అని ఉంటే మీరు చెప్పినటువంటి సిద్ధాంతంలోకే మేము వచ్చినట్టు అయ్యుండేది మేము అలా చెప్పట్లేదు పరమేశ్వరాధీనా ఈయమస్మాభి ప్రాగవస్థ జగత అభ్యుపగమ్యతే న స్వతంత్ర అంతవరకు వచ్చింది మేమేమంటున్నామంటే ఈ జగత్తులకు ప్రాగవస్థ అంటే కారణావస్థ అంటే బీజావస్థ నేను ఎన్ని పదాలు చెప్తున్నానో చూడండి నేను మీకు తేలికగా తెలియడం కోసం అంటే ఏది అవ్యాకృతము ఈ జగత్తు వ్యాకృతము ఆ అవ్యాకృతము ఆ అది దానికి ప్రధానమనే పేరు పెట్టడంలో అబ్జెక్షన్ కాదు దానికి ప్రధానమనే పేరు పెడితే పెట్టచ్చు పేరుదేముంది అది కాదు అబ్జెక్షన్ అది జడము స్వతంత్రము అన్న దగ్గర అబ్జెక్షన్ అది జడము అస్వతంత్రము దానిని పరమేశ్వరుడు దానిని కమాండ్ చేస్తూ ఉంటాడు పరమేశ్వరుడు అంటే పెద్ద ఆయన కమాండ్ చేస్తాడని కాదు ఇతరు అహంకారానికి సంబంధించిన మాట కాదు ఇది ఇది ఒక చేతన తత్వమునకు పరమేశ్వరుడు అని ఆ చేతన తత్వము ఈ జడమైనటువంటి కారణావస్థను కమాండ్ చేస్తూ ఉంటుంది అంటే అవి బెత్తముచ్చుకుని కొడతారని కూడా కాదు ఈ జడమైనటువంటి కారణావస్థ ఆ చేతనతత్వము యొక్క సన్నిధియులు ప్రేరే ప్రేరణను పొంది ప్రవర్తిల్లు పొంది అనే కాబట్టి ఆ చేతనుడైన పరమేశ్వరుని యొక్క అధీనంలో ఉండి ఈ మాయాశక్తి ఈ జగత్తుని సృష్టిస్తుంది అదే మేం చెప్పేది కాబట్టి అక్కడే తేడా సాంఖ్యులకు వేదాంతులకు అంచేతనే నేను వ్యక్తిగతంగా పలు పర్యాయములు నేను మల్లగుల్లాలు పడుతూ ఉండేవండి ఎందుకంటే ఇప్పుడు సౌందర్యలహారి ఇచ్చాది తంత్రశాస్త్ర గ్రంథాలు తంత్రం తంత్రగ్రంథాలు అంటే దానికి శాస్త్రం అన్నప్పుడు అన్ని శాస్త్రాలే శాస్త్రం కానీ ఏముంది గవ్వల గవ్వల శాస్త్రం కూడా శాస్త్రం అది శాస్త్రం కానీ గవ్వలం రమల అన్ని శాస్త్రాలే తంత్రగ్రంథాల్లో ఉండేది ఏమని ఆ శక్తి ఈ శివుడిని డాన్స్ చేపించేది శక్తి అధీనంలో శివుడు ఉండేవాడు అని ఉండేది ఆ శ్లోకాలు మేము చాలా మహోత్సాహంతో చదివిస్తూ ఉండేవాడు శివశక్త్యాయుక్త అది సరే అది శివశక్తి ఆయుక్త అనేది వెరీ పాపులర్ అంతకంటే లోపలికి వెళ్తే ఇంకా ఉన్నాయి శ్లోకాలు ఎవరో ఉంటాయి సో మంచాకారే శివాకారే మంచే అంటే ఇవి చదివేస్తూ ఉండేవాడు చదువుతుంటే మా నాయనగారు పాపం అలాగే తోడు గారు ఏదో కురాళ్ళు వీళ్ళు ఎవో గెంతులు వేసుకుంటున్నారు వాళ్ళ గెంతులు మా అబ్జెక్ట్ చేయాలి వేనికే అబ్జెక్ట్ చేసి ఇవాళ చాలా సాక్షిగా ఉంటుంది వారు ఎప్పుడైనా వెళ్ళి ఆయన్ని ఛాలెంజ్ చేస్తే మటుకు అంటే ఆయన మీద ఆరోపించే ప్రయత్నం చేస్తే ఇగో ఈ శ్లోకం చూసారా నాన్నగారు అని చూ అని ఆయన్ని కృషి చేసే ప్రయత్నం చేస్తే ఎవో అలా ఒకటైనా చేతనతత్వం మీద ఆశ్రయించి ఉంటుంది తప్ప మాయాశక్తి మాయాశక్తి చైతన్ తత్వాన్ని డాన్స్ చే ఓ వాటని ఊరుకునివరు ఎప్పటికైనా వాళ్ళే తెలుసుకుంటారులే అని ఒక అభిప్రాయం సో ఆ రకంగా అప్పటి నుంచి నాకు ఒక డైకాటమీ ఉండేది ఏమిటంటే ఆ డైకాటమీ ఈ తంత్ర వీళ్ళు పూజలు వీచేస్తూ ఉంటారు చూసారా ఈ తంత్ర చేస్తారు ఇప్పుడు మీరు ఏదైనా పీఠానికి వెళ్ళారనుకోండి అక్కడ అద్వైత పీఠమే కానీ అక్కడ చేతన పరబ్రహ్మ గురించి ఏమి ఉండదు ఏదో ఒక దేవీ రూపం మీద ఉంటుంది మొత్తం ఫోకస్ అంట అమ్మాళ్ళు అంటాడు తప్ప అదే సచిదానంద బ్రహ్మడు అమ్మాలు అమ్మాళ్ళు అంటూ ఉంటాడు అంటే పోని స్త్రీమూర్తులందు ప్రేమతో అలా అంటున్నాడా అలా అంటు మళ్ళీ అమ్మాలు అమ్మాళ్ళు అన్నవాడే ఆవిడికి గాయత్రి అర్హత లేదు ఈవిడికి ఓంకారం అర్హత లేదు ఆవిడికి వేదం వినడానికి అర్హత లేదు అంటాడు మై గా ఫెలోస్ ఎమేజింగ్ ఫెలోస్ They have దే హెవ్ గివెన్ సచ్ ఎ రాంగ్ ట్విస్ట్ టు హిందూయిజం దట్ హిందూయిజం ఈజ్ స్టిల్ సఫరింగ్ ఈవెన్ టుడే ఇట్ ఈస్ పేయింగ్ ఎ వెరీ హెవీ ప్రైస్ ఇంత చక్కటి వేదాంత శాస్త్రము బేసిస్లో ఉన్నటువంటి ధర్మము ఎంత తప్పుదారుణిపోతుందో అనిపిస్తుంది అమ్మాళ్ళు అంటాడు సచిదానంగా ఆత్మకి అధీనమై ఉంటుంది రా శక్తి చదవచ్చు కదా భాష్యాలు అని అండవు అమ్మాళ్ళమ్మా అంటాడు అమ్మాళ్ళకి ఫోకస్ పెడతారు సచిదానంద ఆత్మ అండసలు ఎప్పుడు బ్రహ్మా సచిదానంద ఆత్మ ఓ బాతిభీనేహిత అమ్మాళ్ళనే అంటూ ఉంటారు ఆ తంత్రమే నడిపిస్తూ ఉంటారు వెరీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ భాష్యం చూడండి పరమేశ్వరాధీనా ఇయమ్ అస్మాభి ప్రాగవస్థ జగత అభ్యుపగమ్యే న ఇది మొగాళ్ళు ఆడవాళ్ళు బోల కాదు ఇది దానికి దీనికి సంబంధం లేదు పరమేశ్వర అంటే మొగా అయినా శక్తి ఏంటే ఆడావిడే అని అనుకోకూడదు అది తత్వములవి ఎంతో పురుషాస్త్రీ అనే భేదం ఉండదు ఆ భేదం ఎక్కడో తర్వాత వస్తుంది సృష్టిలో పాంచభౌతిక దేహం నిర్మాణం అయ్యాక వస్తుంది ఆ భేదం సో కాబట్టి అటువంటి పరమేశ్వరుడు యొక్క అధీనంలో ఉండే ఒక శక్తి ఉన్నది ఆశకీయ అవ్యక్తము దాని చేరుతు పుట్టింది అని మేము స్వీకరిస్తాము సా అవశ్యమభ్యుపగ్యా పరమేశ్వరాధీనమైన అవ్యక్తావస్థని మనం తప్పనిసరిగా స్వీకరించి తీరాలి తదధీనత్వా అర్థవత్ ఆ అవ్యాకృత అవస్థ తత్ ఆ పర తండే బ్రహ్మ బ్రహ్మకు అధీనమైనందుట వలన సార్థకమవుతుంది అని సూత్రం అటువంటి అవస్థను మనం అంగీకరించి తీరాలి ఎందుకు పరబ్రహ్మ జగత్కారణం అనేస్తే పోలేదా మళ్ళీ మధ్యలో ఈ మాయాశక్తి ఒకటి గలదు ఆ మాయాశక్తి పరబ్రహ్మకు అధీనంలో ఉండి ఈ జగత్తును జగద్రూపంగా ప్రకటమవుతూ ఉంటుంది నామరూప వ్యాకరణము అనే జగత్తునకు ఈ మాయాశక్తి అనేది అవ్యాకృతము బీజావస్థ అని మధ్యలో పరబ్రహ్మ నుండే జగత్తు పుట్టిందనొచ్చు కదా ఈ బీజావస్థాని మళ్ళీ ఇదెందుకు అంటే అర్థవతి సా అంటే ఆ మాయాశక్తి అర్థవతి ఒక ప్రయోజనము కదది అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు నిద్రపోతున్నారు నిద్ర లేచారు నిద్ర లేచినప్పుడు ఒక వ్యక్తిత్వము నామరూపాత్మకమైన వ్యక్తిత్వము ఒక పర్సనాలిటీ ఒక్కసారిగా వికసించింది పువ్వు మొగ్గగా మొగ్గ వికసించి పువ్వు అయినట్టుగా ఏమండి ఇప్పుడు ఆత్మచైతన్యము నుండి ఈ పర్సనాలిటీ వచ్చిందని చెప్పేస్తే పోతుంది కదా అలా కాకుండా మధ్యలో నిద్రావస్థలో ఉన్న మనస్సు ఆత్మచైతన్యము యొక్క సన్నిధిలో వికసించి ఈ పర్సనాలిటీ వచ్చింది అని మీరు మధ్య నుండి మధ్యలో ఈ మనస్సుని పెట్టి ఈ మనస్సుకి మూలము కారణము కారణావస్థ సూక్ష్మ శరీరము లేకపోతే లింగ శరీరమును పెట్టి మనస్సులో నా నామరూపాత్మకమైన వ్యాకరణమునకు మూలమునందు ఒక సూక్ష్మ శరీరం ఒకటి గలదు అది ఆత్మచైతన్య సన్నిధిలో వికసించింది అని మధ్యలో ఎందుకు పెట్టారు డైరెక్ట్గా ఆత్మ చైతన్యం నుంచే పర్సనాలిటీ వచ్చేస్తుందని చెప్పచ్చు కదా అంటే రాదు డైరెక్ట్గా ఆత్మచైతన్యం నుంచి పర్సనాలిటీ రాదు మధ్యలో ఈ అజ్ఞానం అనేటువంటి ఒక అవస్థ ఉండాలి ప్రాజెక్టర్ దీపం నుండి డైరెక్ట్గా సినిమా వచ్చేది మధ్యలో ఫిలిం ఉండాలి ఆ ఫిలిం జడమవుతుంది జడమవుతుందంటే మీరు సినిమా దృష్టాంతంలో ఆ ఫిలిం తనంత దాన్ని ప్రకాశించదు ఆ ఫిలిం ఇలా సినిమా వచ్చేది వెనకాల ప్రాజెక్టర్ లైట్ ఉండాలి ఈ సాంఖ్యులంత అజ్ఞానులు వాళ్ళే కానీ ఇంకోళ్ళు లేరు వాళ్ళు ఆ ఫిలిం నుంచి సినిమా వచ్చేస్తున్న ఫిలిం నుంచి సినిమా ఎలా వస్తుంది వెనకాల ఒక ప్రాజెక్టర్ లైట్ ఉండద్దా దాన్ని మనం తప్పకుండా అంగీకరించాల్సి ఉంటుంది ఈ ఫిలిము ఆ ప్రాజెక్టర్ లైట్కి అధీనంలో ఉంటుంది ఎలాగా ఇప్పుడు ప్రాజెక్టర్ లైట్ ఇలా వస్తుందనుకోండి ఈ ఫిలిం ఇలా జరిగిందనుకోండి ఏమంటే ఏమైనా వస్తుందా ఈ ప్రాజెక్టర్ లైట్ ఎక్కడుంటే అక్కడే దాని చోటులో దాని స్థానంలో ఈ ఫిలిం ఉండి ఆ ఫిలిం తిరగాల్సి ఉంటుంది ఫిలిం ఇటు అటు జరిగితే సినిమా ఉండదు కాబట్టి ప్రాజెక్టర్ లైట్కి ఫిలిం అధీనంలో ఉంది అని చెప్పక తప్పదు కాబట్టి అయితే ఆ లైట్ నుంచే సినిమా వచ్చేస్తుందని చెప్పాయి ఈ ఫిలిం ఎందుకు మధ్యలోనూ ఇది జడము అస్వతంత్రము కదా అంటే అవసరం అది కూడా ఉండాలి అర్థవతీ హిసా దానికి ఒక ప్రయోజనం ఆ ప్రాజెక్టర్ లైక్ పెట్టేసి చెర పెట్టేస్తే సినిమా వచ్చేది అంటే సినిమా మిక్స్ మిథ్య సినిమా గురించే మనం మాట్లాడుతున్నాం మనం సత్యమైన సినిమా గురించి మాట్లాడటం లేదు ఆ మిథ్య సినిమాకి ఈ మాయాశక్తి కావాలి మరి మిథ్యా సినిమాకి నిజమైన మాయాశక్తి కావాలంటే అక్కర్లేదు కదా అంటే నిజమైన మాయాశక్తి అని మేము ఏమీ మేము అలాగే అర్థం లేదు దాన్ని మాయా అనే విశేషంగా ఎండవ కూర్చున్నాము మాయాని విశేషణం వేసే పెట్టే ముందే దాన్ని ఆ మాస ఆ మాయా అని చెప్పనే చెప్పినాము కాబట్టి అది ఉండాలి ఆ మాయాశక్తి ఉండాలి అది లేకుండా మాయాశక్తి లేకుండా ఈ శుద్ధ చైతన్యం నుంచి ఈ జగత్తు నామరూపాత్మకమైన జగత్తు వచ్చేయదు నిత్య కూడా ప్రకటన అవ్వదు ప్రకటం అవ్వాలంటే ఆ ఉండాలి శంకరులు అలా అన్నారా దీన్ని ఎవడో ఇంకో శంకర్లు మరోశంకరులు అందరూ శంకరులే ఇప్పుడు దీంట్లో శంకరులు కాదు ఇదో పెద్ద మోసం అన్నాడు ఓ మహాకవి ఎందుకంటే ఓ శ్లోకాలు ఉంటాయి ఏం కాస్తమో ఇది శంకరాచార్య గారు చితంబోలు ఉంటుంది అది ఏ శంకరంలో తెలియదు ఇదో పెద్ద మోసం అన్నాడు నాకు ఆ మాట ఆయన అనేదాకా నాకు తెలియలేదు ఇది నేను మల్లగుల్లాలు కొడుతున్నా ఇప్పుడు కావ్యకంఠగడపు తుని గారు ఉండరు ఇది మోసం అండి అన్నాడు ఆ అవును కదా మళ్ళా ఎందుకంటే ప్రతీదీ శంకరణం రాసేది ఇలాంటి మోసం ఒకటి నేను చూశాను కూడా మోసం అంటే కన్నీంగ్ కన్నీంగ్ అనమాట అతి తెలివి చే నేను ఒకటి చూశాను పూజ్య స్వామీజీ బుక్ ఒకటి ఉంది పూర్ణ ఆయన శిష్యుడు ఒకటి దాన్ని అనువాదం చేశాడు అనువాదం చేయొచ్చు తప్పే ఉంది అనువాదం ఇప్పుడు పూజ్య స్వామీజీ బుక్ని ఎవరైనా అనువాదం చేయొచ్చు తత్వ విధానంద్ అనువాదం చేయాలని శిలాశాసనం ఏమి ఎవడో అడిగారు నన్ను అంటే అలాంటి శిలాశాసనలేదండి మీరు చేసుకోండి నేను మానేసిన అనువాదాలు చేయడం అని కూడా నేను డిక్లేర్ చేశాను సో ఎవరో అనువాదం చేశారు అనువాదం చేసి రచన స్వామి దయానంద సరస్వతి అని ప్రింట్ చేస్తారు సార్ ఐ సెండ్ అది మోసం అది మోసం అంటే కొంచెం పరుషంగా ఉంది కానీ ఓ మీకు తెలియకుండానే మీరు ఒక చిన్న మోసాన్ని ప్రాక్టీస్ చేశారు మీరు మోసం అని ఉండకపోవచ్చు మీకు ఆ ఇంటర్నేషన్ ఉండుండకపోవచ్చు బట్ స్టిల్ ఇట్ అమౌంట్స్ టు కన్వీనియస్ ఎందుకంటే ఈ రచన ఈ తెలుగులో ఉన్నది అయింది కాదు ఇంగ్లీష్లో ఉన్నది అయింది ఇంగ్లీష్లో ఆయన చెప్పేదానికి వీడు తెలుగులో ఏదో రాస్తారు ఆయన ఇంగ్లీష్లో సన్ ఆఫ్ ది సాయిల్ అని రాస్తే వీడు మట్టిపుత్రుడు అని రాస్తాడు ఆయన ఏమో హిరంగ గర్భుడు అని రాస్తే వీడు బంగారు గ్రూప్ అని రాస్తాడు ఆయన పరమ హంస అని రాస్తే వీడు గొప్ప బాకు అని రాస్తాడు పేరేమో మళ్ళీ తన పేరు పెట్టాడు పేరు మాత్రం ఆయనకే వచ్చింది ఇది మోసం అది తెలియకుండా చేసిన మోసం అమాయకంగా చేసిన మోసం అప్పుడు మీరు అలా అనుకుంటే నాకే కొంతమంది అలా ఇలాంటి పొరపాట్లను చేస్తారు కొంతమంది కన్నీగానే చేస్తారు నేను అకౌంట్ వాళ్ళనే ఎరుగుదు కాబట్టి ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే ఆ మాయాశక్తి అనే జడము అస్వతంత్రము పరమేశ్వర చైతన్య అధీనము అయినటువంటి మాయాశక్తి దాన్ని దాని రోల్ దానికి ఉంది అర్థవతి ఇట్ యాజ్ ఏ పర్పస్ టు షాల్వ్ విథౌట్ దాట్ మీకు జగత్తు ఆవిర్భవించదు అని అని ఆయన అంటున్నారు ఏమంటున్నారు చూడండి ఇది పట్టుకున్నాడు ఇంకో శంకర్లు పట్టుకుని ఓ శ్లోకం రాస్తారు ిన పరమేశ్వరస్య సృష్ృత్వం సిద్ధ్యతి నేను దీన్ని తెలుగులో అనువాదం చేస్తాను వెంటనే మీరు దాన్ని కూడా ఆమె లేకుండా తయా వినా ఆమె లేకుండా అయ్యవారు పరమేశ్వరుడు అయ్యవారు సృష్టి చేయలేడు అని ఎలా ఉంది మీరేం చేశారు పరమేశ్వర అనే చైతన్యతత్వాన్ని మొగాన్ని చేసి పెట్టారు శంకరులు తయ అంటే ఆయన అభిప్రాయం ఆమె అని కాదు ఆయన అభిప్రాయం పైకి చూసుకోండి ఆయన ఏమంటున్నారంటే బీజావస్థ వ్యాకృత అవస్థ అంటున్నారు అవస్థ అన్నది స్త్రీలింగ శబ్దం అందుకోసం తయ అన్నారు అంతేగాని ఆమె లేకుండా అని కాదు అమ్మవారు లేకుండా అయ్యవారు సృష్టి చేయలేరు అంటే ఇది ఇదేమి పురాణమా లేకపోతే లోక వ్యవహారమా లేకపోతే ఫిలాసఫీయా ఇది వాట్ ఈస్ దిస్ సో అలాగంటే క్రిస్టిల్ ముఖం కాబట్టి ఆ మాయాశక్తి లేకుండగా పరమేశ్వరుడు తనంత తానుగా ఈ జగన్నాటకాన్ని ఆడేస్తున్నాడు అనే మాట కుదరదు మీరే దృష్టాంతం చూసుకోండి మీకే అప్లై చేసుకోండి మీలో ఆ ఎరుకగలదు మీరు పొద్దున్నే లేస్తూనే ఒక పెర్సన్ లాగా వికసించి కూర్చుంటారు ఇది నా భార్య వీళ్ళు నా పిల్లలు నా కొడుకులు నా కోడళ్ళు నా మనవాళ్ళు అంటే దిస్ రిటైర్డ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్ ఓల్డ్ గైడ్ హీ యూజెస్ దట్ లాంగ్వేజ్ హీ టాక్స్ దట్ లాంగ్వేజ్ హీ హీఈస్ నాట్ దీ డజన్ వాన్ టు కమ్అట్ ఆఫ్ దట్ లాంగ్వేజ్ లోకంలో వాళ్ళు కోపం అలాగే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలియని కూడా తెలియదు లోకంలో వాళ్ళు అలా ఉంటారు ఓ ఫిజిక్స్ ప్రొఫెసర్ గారు ఉన్నారు నేను రిటైర్ అయ్యాను రిటైర్ అయ్యి నాకు సహస్రచంద్ర దర్శనం చేస్తున్నారయ్యా వీళ్ళు మనవళ్ళు అందరూను నువ్వసారి వచ్చి నన్ను ఆశీర్వదించు అని నన్ను కోరారు ఎవరు రెండు పుస్తకాలు కూడా మీకు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పాను నేను ఐ డాంట్ హ్యావ్ ఎన్ అబ్జెక్షన్ టు దాట్ బికాజ్ దేవర్ నెవర్ ఎక్స్పోజ్ టు వేదాంత వేదాంతానికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళ మాట ఏమిటి హవర్ డే అన్నది చూసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు ఎవరికి సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే పొద్దున్న నిద్ర లేస్తూనే ఒక శతపత్ర శతపత్రము అంటారు వంద రేకుల పద్మంలాగా వికసిస్తాడు వీడు వంద రేకులు ఉంటాయి పద్మానికి అలాగే వీడు కూడా వికసించేప్పటికి హండ్రెడ్ ఐటమ్స్ ఉంటాయి వాడి సైకాలే సైకేలో ఫుల్గా వికసించి ఒక పర్సనాలిటీ ఆ పర్సనాలిటీ అనేది ఆత్మ చైతన్యం నుంచి రాదుది ప్రకాశమే వస్తుంది ఆ పర్సనాలిటీ రావడానికి ఆ పర్సనాలిటీకి ఆత్మ మధ్యలో ఓ ఎలిమెంట్ ఒకటి క్రియేట్ చేయాలి ఆ ఎలిమెంటు ఆ పర్సనల్ ఆ చైతన్యంలో ప్రకాశించి ఈ పర్సనాలిటీ వచ్చింది ఆ ఎలిమెంట్ ఈ పర్సనాలిటీ సత్యమా మిథ్యయా మిథ్య అంటే ఆ ఎలిమెంటు అది అజ్ఞానము అజ్ఞానం నుంచి వస్తుంది మిథ్య సర్పం ఎక్కడి నుంచి వచ్చింది రద్దు సర్పభ్రాంతిలో సర్పం అజ్ఞానం నుంచి వచ్చింది కాబట్టి ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానం ఈ పర్సనాలిటీ అన్నది ప్రకటమవుతుంది మీకు రహస్యం చెప్పంటారా సంసారి బయట ఉండే వాటితోటి ఎప్పుడు అన్హ్యాపీగా ఉంటాడు సంసారి హీఈస్ అన్హాపీ విత్ హీస్ ఫైనాన్సెస్ డిస్సాటిస్ఫైడ్ ఉన్న ఫైనాన్సెస్తో డిస్సాటిస్ఫై అయ్యి ఉంటాడు అందరూ ఇప్పుడు రిషాపల్లలో అతను ఎవరో యాభై దాతం పది దాతం ఇరవై దాయితం ఉంటాయి ఎందుకంటే అతను సాయంకాలం ఆ అవకాహాలు తీసుకోవాలి మధ్యాహ్నం సినిమా చూడాలి మిగిలినప్పుడు బాధ్యత ఇవ్వాలి ఇంకో ఇరవై రూపాయలు తక్కువ పడుతున్నాయి ఆయన అతని క్యాల్కులేషన్లో ఈ క్యాల్కులేట్ అవుట్ నెక్స్ట్ డే ఆ రోజుకి ఒక రూపాయలు తక్కువ పడుతున్నాయి దీని ఫోర్ ఫీజ్ డిస్సాటిస్ఫైడ్ ఒక ఆయన ఉన్నాడు ఆయనకు యాభై కోట్లు ఉన్నాయి ఇప్పుడు హీస్ డిస్సాటిస్ఫైడ్ ఎందుకో తెలిసిన సిక్స్ మంత్స్ బ్యాక్ ఆయనకి అరవై కోట్లు ఉండి ఇప్పుడు యాభై కోట్లకి తగ్గిపోయి అని చేత ఆయన డిస్సా డిస్సాటిస్ఫైడ్ a bankrupt a bankrupt uh, industrialist lives a better quality of life than a common food man whatever so dissatisfied with wealth dissatisfied with clever although some dissatisfaction is always there andro pinnalandro okka la undaru kada edo dissatisfaction డిస్సాటిస్ఫైడ్ విత్ గ్రాండ్ చిల్డ్రన్ డిస్సాటిస్ఫైడ్ విత్ హౌస్ త్రీ బెడ్రూమే ఉంది ఇంకొంచెం పెద్దదితే బాగుంది ఒక అమ్మగారికి ఒక కోరుకుండేది ఈ కిచెన్ కొంచెం చిన్నదిగా ఉంది దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలని నేను అడుగుదాం అనుకున్నా మీరు ఎంతమంది అతిథులకి భోజనం పెడతారు రోజూ అక్కర్లేదు వారానికి ఎంతమంది అతిథులకి భోజనం పెడతారు నాకు తెలిసి ఆవిడ ఎప్పుడు ఏ అతిథికి ఉండి అన్నం పెట్టలేదు ఏ అతిథికి ఎప్పుడు ఎందుకు కిచెన్ ఎక్స్టెండ్ చేయడం ఎందుకు ఉన్న కిచెనే ఎక్కువ ఎక్కువ సో కాబట్టి ఇదంతా కూడా డిస్సాటిస్ఫైడ్ విత్ ది వాట్ ఈజ్ ఇప్పుడు కిచెన్లో ఏవో వస్తువులు ఉంటాయి with విత్ దిశాటిస్ఫైడ్ విత్ ద ఫ్లోరింగ్ డిసాటిస్ఫైడ్ with ది రూఫ్ డిస్సాటిస్ఫైడ్ విత్ దేశ్ డిస్సాటిస్ఫైడ్ విత్ దాట్ సంసారి ఎప్పుడూ కూడా బాహ్య వస్తువులు అన్నింటిలా డిస్సాటిస్ఫైడ్ అయి ఉంటాయి all right as vedanta ravontd told usna he is satisfied with his bank account he is satisfied with his to his dwelling according to ekra he is satisfied with his delhi he is satisfied with his surroundings he is satisfied with his sugars he is satisfied with everything but he is not so satisfied with in correctness <laughs> సంసారి హీ సాటిస్ఫైడ్ విత్ హీస్ ఇన్నర్ ఎందుకంటే వాడి ఇన్నర్ రిలే ఉందని కూడా వాడు పట్టించుకోడు ఆ ఇన్నర్లో కోపాలు ఉంటాయంటే ఉంటాయి మరి అవసరమే కూడా కాదా దాంట్లో ద్వేషం ఉంటే ఉండాలి ద్వేషం సాటిస్ఫైడ్ లోభం ఉందంటే లోభం లేకపోతే లోకంలో బతకడం కష్టం కాబట్టి అది కరెక్టే పిల్లలు చెప్పిన మాట వింటారు లేదని చెప్పేసి వాళ్ళ మీద అటాచ్మెంట్ ఉంటుంది మరి అటాచ్మెంట్ లేకపోతే సంసారం ఎలాగ ఉంటుంది పైకి తీసుకొచ్చాక అటాచ్మెంట్ లేకపోతే ఎలాగా లేకపోతే అది కరెక్టే he is perfectly satisfied with everything inside samsara he is anatha he is unhappy and dissatisfied with everything outside he is samsara whereas a jigyasuallaunta told us now he is satisfied with everything around him vadu pustakam tho he is satisfied enta paatha pustakam aina he is satisfied with it danikunna atta enta baagu lagipoyina he is satisfied with it నెట్ మీద వస్త్రం ఎంత బాగున్నా ఎంత బావులేకపోయినా హీ సాటిస్ఫైడ్ విత్ ఇట్ అవుట్ సైడ్ కొంచెం ఉన్నా చలిగా ఉన్నా హీ శాటిస్ఫైడ్ విత్ ఇట్ బట్ హీస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హీజ్ ఇన్నర్ బికాజ్ హీ హీజ్ ఇన్నర్ లోపల ఆ పరిచ్ఛేదం నేను ఫలానా అనే పరిచ్ఛేదము హీ కెనాట్ లివ్ విత్ ఇట్ హీ హాజ్ టు డిస్కవర్ హిస్ ఫుల్ నెస్ వరకు వాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు నీకు ఇంద్రపదం ఇస్తానన్నా సాటిస్ఫాక్షన్ ఉండదు నువ్వేరా బ్రహ్మవి నువ్వు నేనే విశ్వామిత్ర మహర్షి ఆయన తపస్సు చేస్తాడు తపస్సు చేస్తే నీవు ఋషివయ్యా అంటాడు బ్రహ్మదేవు నుంచి నాట్ సాటిస్ఫైడ్ ఋషి దర్శనా గాయత్రి మంత్రాన్ని ద్రష్టవి నువ్వు నాకు సాటిస్ఫైడ్ ఇంకా ద్వైతం అలాగే ఉన్నదిగా నీవు బ్రహ్మర్షిది అంటే నవ్వు సాటిస్ఫై వశిష్ఠుడు కూడా బ్రహ్మర్షి అంటే నీకు వశిష్ఠుడికి తేడా లేదు నీకు వశిష్ఠుడికి తేడా లేదు ఇద్దరు ఒకటే నవ్వు సాటిస్ఫై కాబట్టి వేదాంతం చదువుకునే వాళ్ళు ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి వేదాంతాన్ని ఒక తంతుగా కన్వర్ట్ చేసి కూర్చోపెట్టకూడదు దిస్ ఈజ్ మెంట్ ఫర్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్నర్ ఎక్స్పాన్షన్ అలా ఎక్స్పాన్షన్ అవుతూ ఉండాలి అస్టు కాబట్టి ఆత్మ చైతన్యానికి ఈ వ్యక్తిత్వానికి మధ్యలో అజ్ఞానం అనే అవస్థ ఒకటి కలదు ఇది మనిషి విషయంలో స్పష్టంగా తెలుస్తోంది ఇక్కడ ఉన్నదాన్ని మీరు ఎక్స్ట్రా పలు వచ్చేయండి హిరంగ గర్భుడికి పరబ్రహ్మకి మధ్యలో మాయాశక్తి అనేటువంటి ఒక తెర ఎవనిక గలదు అది అవసరం కూడా అది లేకపోతే ప్రథమ జీవుడు పుట్టుట ఆ ప్రథమ జీవుడు హిరంగగర్భుడు ఈ జగత్తును సృష్టించుట అనేది పొసగదు కాబట్టి నువ్వు జగత్కారణాన్ని వెతుకుతున్నావు కనుక అయితే గౌడపదాచార్యుల్లాగా మాకు జగత్కారణం అక్కర్లేదు అని మీరు కూర్చుంటే మీకు ఎవరో వచ్చి చెప్పిదేమీ లేదు అద్వై పరబ్రహ్మయే ఉంటుంది ఇంకేం ఉండదు కాదు మాకు జగత్కారణం కావాలని నువ్వు వెతుకుతున్నావు కనుక ఈ మాయాశక్తి అనేది ఒకటి మధ్యలో పెట్టుకోక తప్పదు ఆ విధంగా మాయాశక్తికి సార్థకత లభించినది ఎందుకంటే మాయాశక్తి లేకుండా శుద్ధ చైతన్యమునందు సృష్త్వము అంటే సృష్టికర్త అనే స్టేటస్ కాదు శక్తిరహిత్యస్య ప్రవృత్తి అనుపత్తే ఎందుకంటే పరబ్రహ్మ ఎందు ప్రవృత్తి ఉండదు ప్రవృత్తి అంటే మూమెంట్ కదలిక చేష్ట ఉండదు ఆ శక్తి ఉన్నప్పుడే చేష్ట ఉంటుంది మీకు నేను ఇది చూపించాను కదా ఇంకా ముందు చూపించాను మళ్ళీ ఇంకోసారి చూపిస్తా ఇవ్వకుండా ఉండి బ్యాటరీ బంద్ చేస్తుందని ఆశిద్దాం ఇది పరబ్రహ్మ ఏమండి ఇప్పుడు ఏముంది కనపడుతోంది ఏమన్నా కనపడుతోందా లేదా ఇప్పుడు ఏం కనపట్టలేదా లైట్ వెలుగుతోంది ఏ అక్షరం కనపట్లేదా అంటే బ్యాటరీ అయిపోయా నీ బ్యాటరీ బటన్ ఏమీ కనపట్టలేదు అంటే అక్షరాలు కనపడ్డాయా ఏం అక్షరం టీ వన్ కనపడుతుందా టీ వన్ టీ వన్ p1 చూడండి రెండు అనుకోండి పీ వన్ ఓకే పీవన్ ఉందా ఈ పీవన్ ఎక్కడి నుంచి వచ్చింది దీని నుంచి వచ్చిందా ఈ రౌండ్ నుంచి వచ్చిందా చెప్పండి రెండు ఉంటారండి ఇది ఉండ లైట్ లేకపోతే రాదు లైట్ ఉండి తినకపోతే రాదు లైట్ లేకుండా తిప్పేమనుకోండి ఈ ఫీవర్ను ఉండదు లైట్ ఉంది కానీ చెప్పలేదనుకోండి ఈ ఫీవర్ని ఉండదు కాబట్టి ఫీవర్ను ఉండాలంటే ఈ మూమెంట్ ఉండాలి లైట్ ఉండాలి అలాగే జగత్ ఉండాలంటే శక్తి ఉండాలి పరమేశ్వర్ ఉండాలి మీరు గమనించాల్సింది ఏమిటంటే ఇక్కడ మూమెంట్ అంటే దృష్టాంతం అంటే ఒక అంశంలోనే తీసుకోవాలి ఇక్కడ మూవ్మెంట్ చేతిలో ఉంది కదా లైట్లో లేదా అలా మొదలుపెట్టకూడదు ఓకే ఓన్లీ టూ ఏ స్మాల్ పాయింట్ కృష్ణాంత అదొక సమస్య అంటే శక్తిని మీరు ఇన్వోక్ చేయకుండా పరమాత్మ నుండి జగత్తు ప్రకటమవుట అనేది సంభవము కాదు దీన్ని శివుడు శక్తి అని ఒక దంపతుల రూపంగా భావన చేయటంలో తప్పేం అది దంపతులు అండల్లో దోషమే లేదు అది కానీ ఇట్ ఈజ్ ఆల్ అధ్యా రూపము అక్కడ ఒక మొదవాడు ఆడుది అనే పరిస్థితిని ఎందుకు కల్పించాల్సి వచ్చిందంటే పురాణము లోకానువాద రూపము పురాణం అంటే రెండింటిని మీరు అర్థం చేసేసుకుంటే మీకు పురాణతత్వం తెలుసుకుంది పురాణము అతిశయోక్తి ప్రధానము పురాణము లో లోకానువాద రూపము ఇప్పుడు లోకంలో సృష్టి ఎలా జరుగుతోంది మగ పాడ కలిసి సృష్టి జరుగుతుంది కాబట్టి దేవుడి దగ్గర కూడా అంతే అంటే వీడు దేవుడి దగ్గర సృష్టిని వీడే తెలిసి చెప్పిన మాట కాదది వీడికే లోకంలో ఉండేదాన్ని ఎక్స్ట్రా పొగట్ చేసేది లోకానువాదము అది పురాణం పురాణంలో అలాగే చెప్తాం కాబట్టి దీని మీద ఇంకా మీకు అబ్జెక్షనే లేదు దట్ ఈస్ హౌ ద డీల్ విత్ ఇట్ లేదా ఉపనిషత్తులు లోకానువాద రూపంగా ఉండవు లోకానికి లోకాను లోకానికి అపోజిట్గా ఉంటాయి ఇక్కడ లోకానువాద రూపంగా ఉండవు దీజ్ నెంబర్ వన్ పురాణంలో అతిశయోక్త ఉంటుంది మొన్న ఒక ఆయన వ్యాసం రాశారు పెళ్ళయ్యి నాటికి వ్యాసం పత్రికలు ఈ పత్రికలు వస్తూ ఉంటాయి చూడండి ఆధ్యాత్మిక మాస పత్రికలను వస్తూ ఉంటాయి ఎవరి పత్రిక వాడిది ఎవడి దుకాణం వాడిదన్నట్టుగా ఎవడి పత్రిక వాడిది పూర్వం ఏదో ఒకటో మౌంటైన్ పాక్ అని రమణాశ్రమం నుంచి ప్రబుద్ధ భారత్ అని రామకృష్ణ మిషన్ నుంచి వచ్చి వెర్ణాకులర్లో కూడా ఉండాలి అని స్లోగా లోకల్ లాంగ్వేజెస్లో రావడం ప్రారంభించి ఇక్కడ రామకృష్ణ ప్రభ ఇలాంటివి ఏవో ప్రధానమైన వచ్చి ఆ తర్వాత శృంగేరి వారు ఒకటి మొదలుపెట్టారు ఇంకొకటి మొదలు పెట్టారు వాళ్ళు పీఠాలు చెప్తున్నారు కాబట్టి దాంట్లో దగ్గర డబ్బులు ఉంటాయి అంగబలం అర్థబలం ఉంటుంది వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు చేస్తారు విచ్ ఇస్ పాయింట్ దాంట్లో వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళ ప్రోగ్రామ్లోనే ప్రింట్ చేస్తూ ఉంటారు వచ్చే స్వామి దీన్ని చూసి ఇంకా ప్రతిఓడు మొదలు ఓ పత్రికోహట ప్రచురిస్తూ ఉంటాడు అలాంటి పత్రికోహట ఉంది దాంట్లో వ్యాసం ఒక పెద్ద రిసెర్చ్ వ్యాసం ఏమిటంటే రాముడు పెళ్ళయ్యే నాటికి ఎవళ్ళ వయస్సు ఎంత వాట రిసెర్చ్ అయితే ఓకే కంక్లూషన్స్ సీత వయస్సు ఆరు సంవత్సరాలు నాకు కుర్చీలో కూర్చుని చదువుతుంటే కింద పడిపోయింది కదా ఈయన ఆఫ్ పిచ్చే ఆరేళ్ళ రామరాను అంటే ఈయన ఈ బాల్య వివాహం వేషం వస్తున్నాయి సీత వయస్సు ఆరేళ్ళు రాముడు వయస్సు పదమూడేళ్ళు ఓకే నాకు అర్థమైపోయింది ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ఈ పిచ్చి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలిసిపోయింది ఈ పిచ్చి ఎక్కడి నుంచి వచ్చింది ఈ బాల్య వివాహాలనే వ్యామోహం నుంచి వచ్చింది దశరథ మహారాజు వయస్సు అరవై వేలు ఈ ఆరుకి పదమూడుకి అరవై వేలకి అరవై ఎలా పెడితే నా అగ్గ వస్త్ర వైపు హాఫ్ కేజీ బరువు నా పుస్తకం రెండు కేజీలు కానీ నా వాచి వెయ్యి కేజీలు అన్నట్టుగా ఉంది అలా ఉంటుందండి ఆ జ్ఞానం యొక్క అవస్థ ఎలా ఉంటుందన్నది చెప్పశక్యం కాదు అమేజింగ్ అంటే అమేజింగ్ అది గొప్ప వ్యాసం అది నేను నాకు తల తిరిగిపోయింది కానీ అది ఇట్ ఈజ్ నైస్లీ పబ్లిష్డ్ ఆ వ్యాసం రాసిన అతను ఆ పత్రిక ఎప్పుడైనా కనపడితే ఇటువంటి బూజు పట్టిన భావాలతో వ్యాసాలు ప్రచురించిగా అని చెప్పాలని అనుకుంటున్నాను నేను ఎందుకంటే అప్పుడప్పుడు అసలు నాకు కనపడుతూ ఉంటాడు ఆ పత్రిక ప్రచురించే అతను వ్యాసం వేసేప్పుడు కొంచెం చూసుకోరాడు ఆయన బూజు పట్టిన వ్యాసాలు వేయకు బూజు పట్టిన భావాలు తప్పది రాసిన వాడికి బాల్య వివాహం ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు బాల్య వివాహానికి రాముడి కాలానికి సంబంధం ఏం లేదమ్మా బాల్య వివాహం అన్నది ముస్లిముల యొక్క రాజ్యకాలంలో వచ్చింది అలావుద్దీన్ ఖిర్జీ పొగ్లక్ తర్వాత బాబర్ హుమయూన్ వీళ్ళందరూ పరిపాలించి టైమ్స్లో ఇక్కడ బహమనీ సుల్తాన్సు ఆ పరిపాలనా కాలంలో వచ్చిందండి దాంట్లో స్మృతులకి సంబంధం లేదు స్మృతులు అన్నిటినీ పరిశీలించి స్మృతులు బాల్య వివాహాన్ని సపోర్ట్ చేస్తున్నాయని చెప్పడానికి వీలు లేదు అని రాశారు మహా విద్వాంసులు పండితులే ఎలా రాశారు కాబట్టి వీళ్ళకేమీ తెలియదు వీళ్ళేమీ చదువుకోలేదు వీళ్ళకి తెలుసున్నది సున్నా కానీ ఏవో వ్యామోహాలతో ఏవో రాస్తూ ఉంటారు కాబట్టి పురాణము వెదితలను వేయకపోతే పర్వాలేదు కాబట్టి శివుడు పార్వతి ఆది దంపతులు ఒక ఉపాసన పెర్ఫెక్ట్ దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఆ సందర్భంలో శివశక్తి ఆయుక్త అని మీరు కూడా ఏమీ సమస్య కాదు బట్ అల్టిమేట్లీ అదే ఒక మొగాడు ఆడది అనే మాట పక్కన పెట్టి శివుడు పరమేశ్వరుడు పార్వతి అంటే మాయాశక్తి పర్వతపుత్రి అంటే పర్వతం అంటే ఏమిటి జడము కదూ పార్వతనే పదంలో మీకు అర్థం తినట్లేదా మాయాశక్తి అదనమాట నహితయా వినా పరమేశ్వరస్య సృష్ణత్వం సిద్ధ్య శక్తిరహిత్యస ప్రవృత్తి అనుపత్తే ఇది ఒకటి కాబట్టి ఇక్కడ చర్చ ఏమిటి నేను పురాణంలోకి పట్టుకెళ్ళా ఇంకా నాకుండే ఫ్యాడ్ని బట్టి నేను అలా చేశా ఇక్కడ ఉన్న ఇష్యూ ఏమిటంటే ఆ మాయాశక్తి పరమేశ్వరాధీనమైన తత్వము తప్ప ప్రధానమనబడే స్వతంత్రతత్వము కాదు అని చెప్పడమే ఆయన యొక్క అభిప్రాయం అలా చెప్పడానికి మరొక హేతువును సూచిస్తున్నారు ఏమని ముక్తానాంచ పునరనుత్పత్తి ఇప్పుడు మోక్షాన్ని పొందిన వాడు ఉంటాడు మోక్షాన్ని పొందినవాడు తిరిగి జన్మించడు ఇప్పుడు మీరు కనుక పరమేశ్వరాధీనమైన మాయాశక్తిని అంగీకరించకపోతే లేకపోతే మాయాశక్తి నుంచి జగత్తు వచ్చింది జగత్తు వచ్చిందంటే జన్మ మరణాలు వచ్చాయని అర్థం అందరు పుట్టి మరణించడం అనే పరిస్థితి వస్తుంది జగత్తులో భాగంగా ఆ మాయాశక్తి పరమేశ్వరాధీనము కాదు స్వతంత్రము అన్నారనుకోండి అప్పుడు ఒకడు మోక్షమును పొందుట పొంది మళ్లీ పునర్జన్మ లేకుండుట అనే పరిస్థితి ఉండదు అప్పుడు ఏమైపోతుందంటే మోక్షాన్ని పొందిన వాళ్ళు కూడా మళ్ళీ పుట్టేయాల్సి ఉంటుంది మళ్ళీ జన్మలోకి రావాల్సి ఉంటుంది అంటే ఇంకా మోక్షమే మోక్షం కాకుండా పోతుంది ఇవన్నీ మోక్షశాస్త్రాలు ఇక్కడ మోక్షం లేకపోతే ఇంక ఈ శాస్త్రం అనవసరం ఇది అకాడమిక్ వర్క్ కాదు ఇది కాబట్టి మోక్షము యొక్క పవిత్రతను దాని యొక్క శాంటిటీ వ్యాలిడిటీ నిలబెట్టాలి అంటే ఆ మాయాశక్తి పరమేశ్వరాధీనమై ఉంటుందని చెప్పాలే తప్ప స్వతంత్రము చెప్పుటకు వీలు లేదు ముందు వలన విద్య శక్తే చూడండి మాయాశక్తి అజ్ఞాన రూపంగా ఉంటుంది అది జ్ఞానము చేత నశించిపోతుంది దాని నుంచి జగత్తు పుట్టాలి అంటే పుట్టుగా మృతి మరణము అనేవి రావాలి అంటే అజ్ఞానం ఉండాలి అజ్ఞానం ఉంటేనే పుట్టుగా మరణము చూడండి అది ఎంత పెర్ఫెక్ట్గా షూట్ అవుతుందో మీరు మనం మాట్లాడుతున్నది కాస్మిక్ లెవెల్ గురించి మాట్లాడుతున్నాం బట్ దాన్ని మీరు సరిపోల్చి చూసుకునే అర్థం చేసుకోవచ్చు దేంతో సరిపోల్చి చూసుకోవాలి మీతో మీరు సరిపోల్చి చూసుకోవాలి మీరు నిద్రపోతున్నారు మీకు పుట్టుక మరణము ఉన్నాయా నిద్రలో లేదు నేను పుట్టాను నేను ఏదో పార్టీ చేసుకోవాలి ఇది చేసుకోవాలి అది చేసుకోవాలని ఈ పిచ్చి ఉన్నదా నిద్రలో లేదు తర్వాత నేను చచ్చిపోతానేమో ఇంకో పదేళ్ళు ఎక్కువ బతికితే బాగుంటుంది కాబట్టి ఆయుష్య హోమం చేసుకుందాము షష్ణ పూర్తి బాగా చేసుకుంటే ఇంకా ఇరవై ఏళ్ళు జియాజిస్తారు ఇంకో పది ఏళ్ళ ఆయుర్దాయం వస్తుంది సహస్ర చంద్ర దర్శనం చేసినట్లయితే వందేళ్లు బతికేస్తాడు అని ఈ ఇష్యూస్ ఉన్నాయా నిద్రావస్థలో లేవు ఇవి పుడుతోనే వచ్చాయి ఆ పుట్టడం కాదు నిద్ర తెలివి ఆ పర్సనాలిటీ శతపత్రం కదా వంద రేకుల పద్మం ఆ పర్సనాలిటీ వికసించినప్పుడు ఈ రెండు దాంట్లో ఉన్నాయి ఓ రేకు పుట్టుక ఇంకో రేకు మరణము ఇవి ఈ శతపత్రం ఎక్కడి నుంచి వచ్చింది అజ్ఞానం నుంచి వచ్చింది కాబట్టి అజ్ఞానం లేకుండా పుట్టుక మరణము ఉండవు పుట్టుక మరణము అన్నది అజ్ఞానం నుండి పుడతాయి